కళ్ళు మూసుకుందమ్మా దేవుని వాక్యం అంటే దేవుడే జీవం అలా జీవం మనకు దొరుకుతుంది అలా జీవం దొరుకుతుంది కనుక ఈ జీవం చేస్తుంది కష్టాలు బాధలు విడిపిస్తాయి కనుక ఇదే మన మనకు విడుదల దొరుకుతుంది ప్రార్థన చేస్తుంది శుభం సుప్రభ అబ్రహ్మ దేవ ఇసా దేవానికి శుభం చేసాను మనం ఈ దిన సాయం చేస్తాం నడిపించాను ఈ దిన ప్రజలు ఎటువంటి పరిగెత్తున వేసుప్రభ కానీ మీరు సాయం చేసి నడిపించు ప్రభానికి శోదం చేసాం జీంగుల దేవానికి శోదం చేసాం ఆ కళ దిశల యసుప్రభ మా పాపం మా శాపం మా చెడు తలపు మా విసులో మీరు భరించి దేగ్రబామలో తిరిగి వేసి సైతం మీద బీజం పొంది మన్న బీజం బిజం పొంది చేసు ప్రభా హళలి దేవ మమ్మల్ని వెతికి లక్ష్మీ దేవానికి శోదం హలలియా నా దేవానికి శోదం వాక్యం ద్వారా ఇంటానికి వచ్చి ఇంక చెప్పని గ్రహించగల మనసు తెచ్చని ఈ వాక్యం భద్ర పెంచుకోవాలి ఇతరులకు చెప్పాలా అలాది సహాయం చేసి అక్షతాత్మ సహాయం చేసి ఆ మానవించూక నాలుగో ధ్యానం నుంచి చూద్దాం ఫిఫ్టీ అందరి చేత విన పొంది హలో దేవుడు ఏం చేస్తున్నా ఆ వినతకు హలుడు కనుక అందరి చేత విన పొంది ఎట్లా గొంత పొందుతుందంటే కష్టాలు వాగాలి దీని వాకింగ్ ఎలా వినత పొంది సమాధంలో దేవుని వాక్యం అయినా ప్రకటిస్తున్నాడు అలా లుయ్యా ఎందుకు వచ్చిండే మార్గం చూపిస్తానికి వచ్చిండ్రు అందరికి చూపిస్తానికి వచ్చి వచ్చి ఇంకా చూసే వాళ్ళు ఏం చేయాలా ఆయన మార్గం తువాసరాలు చేయాలని సమాన మందిరంలో తర్వాత తిరిగి నదిరేక ఉంటుంది యేసు ప్రభుత్వం సేవలో సాగిపోతున్నాడు అలా లుయ మేక వచ్చిండ్రు నదిలో కొను జనాలు వాళ్ళకు చెప్తున్నాడు మంచి ఆనందం ఏముంది ఉంది ఆయన ఏషియా గ్రంథం వినబడింది హా అద్య ఏషియా గ్రంథం ప్రభుకి ఇచ్చిందంట ఆ గంధ ప్రభు చదువు చెప్తున్నాడు అలా సమానందంగా చెప్పి వాళ్ళకి చెప్తున్నాడు ఈ లేఖను నెరవేరుతున్నాయి చెప్పిన ఒక వాక్యం ఆకాశం గానీ భూమి నెరవేర్చుంది వాక్యం ఎట్లుంటే తప్పకుండా అది నెరవేర్తుంది ఇక్కడ చెప్తారు ప్రభు మన ప్రభు ఏమంటే ఇక్కడ చూద్దాం మనం ఇప్పగా అలా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది హా మనకు చూస్తే తండ్రి ఏం చేసిన రఘుని అభిషేకించినట బీదలకు సువార్త అంటే తండ్రి కొనుక్కు కుమార్తె ఆయన కలిగిన ఇప్పుడు మనం కుమార్తె ఉన్న మనకు అభిషేకించినట బీదలకు సువార్త చెప్తాను బీదలు అంటే ఎవరు ఆత్మీయంగా ఉన్నవాళ్ళు బీదలు ఆత్మీయంగా ఉన్నారు బీద రక్షణ లేని వాళ్ళు బీద రక్షణ అనుభవం లేని రక్షణ లేదు వేసు బ్రహ్మ నుంచి సత్తం వాళ్ళు వాళ్ళు బీదలకే అలా మనం ధనికు నుంచి ఉపమానం చూస్తే మనం లాద నుంచి పాలు చేస్తున్నాడు అలా అది కానీ ఈ లోకంలోకాయన ఈ లోకమంతా ధనికుడు ఆయన ఉన్నాడు జీవిత కాలంలో ఆయన చేస్తు రకరకాల రంగులు బట్టలు వేసి కానీ లాథ చెప్పిందో లేదు లేదు కానీ ఎప్పుడు మీ ఆయన దేవుణ్ణి తలుసుకోలేదు దేవుని జ్ఞాపకం తన జీవిత కాలంలో సుఖం ఇదేనా నా యాత్ర అనుకున్నాడు కానీ ఆయన యాత్ర ఎప్పుడు ఊహించాలని ఆయన తెలుసుకోలేదు కానీ ఆత్మలు ధనికున్నాడు లాజర్ ఉద్దర్శించిపోయినరు కానీ ఎక్కడ పోయినరు అని ఏం సంపాదించుకున్నాడు సో కానీ ఈయన ఈయనంటే వచ్చిందా ఇప్పుడు చూసే వాటం ఏం రాలేదు కానీ ఎప్పుడూ ప్రయాసవర్ చూడండి ఇప్పుడే ఉన్నప్పుడు ఏం చేయాలి మనం మన పాపాలు ఊపలు ఒప్పు ఇంకేం ఉంటే మనం సరే తీసుకోవాలా పేసు ప్రా ఏ కాలం ఏమి ముగిస్తుందో ఉండాలా పరిస్థితి ఉండాలా పరిస్థితి నీకోసం జీవించాలా నేను చెప్పిన ప్రతి ఒక్క మాట నేను మన ప్రాంతంలో సాగిపోవాలా అలా ఆగిపోవద్దు మనం హలోయ్యా చాలా మంది పాఠ పార్త సాగిపో Raha Halayya Halayya Halayya Halayya Halayya Halayya Halayya Halayya Halayya Yandina yudari no yunara Neenati no Bandi abad rabibu no mere vidhi manu jene na hari no laganu mere khanchinu bhaina bhawani ni nilu mere nidhi manu na sahay koro nakapani ese na sahay koro హలో లు ప్రభు ఏం చెప్తుంది ఇక్కడ ప్రభు పంపి ఉన్నాడని చెప్తున్నాడు హలో లి మనకు పంపిస్తుంది ఈ లోకంలో హలో లుయ్యా ఈ లోకం ఎండీ ఎండి ఏడాదిలో లోయలో ఉన్నాయి పూర్తిగా ఈ పాపంలోని ఎండి అంటే పాపం ఈ పాపం సంచరించాలంట ఫల ప్రభు ఈ లోకంలో సంచరించు ఇక్కడు సరసలో ఉన్న వరకు వారు విడుదలచారు సరసలో అంటే కష్టాలు బాధ సహితాన్ని పట్టిన బంతకాలను ఆయన విడిపిస్తానికి వచ్చిందంట ఫలూ అంటే జేలేంటారు కదా జేలే కదా సరసాలు అలాదిగా ఇప్పుడు ఈ శరీరంగా చూస్తే మనం ఏమైనా పాపం చేస్తే తీసుకోపోతారు కోర్టులో తీసుకోబోతుంది కోర్టులో జరుగుతుంది వాళ్లకు కోర్టు జడ్జ్మెంట్ ఏం చెప్తాడు దాని తర్వాత ఆయన జైల్లో పోయి శిక్షిస్తారు అలా రుయా చెప్పండి ఈ శరీకరం ఆత్మీయ ఆత్మీయ ఉంటాడు ఇక్కడ బీదలకు నేను సువాస చెప్పాలియా బీదరు సువాస ఈ లోకంలో ధనికులు ఉన్నాడు ఆయన రక్షణ లేకుండే రక్షణ లేకుండే ఆయన ఎంత ధనికుడు బీదరులే రియా చెప్పండి వాళ్ళకు స్వార్థ చెప్పాలని చెప్పుకున్నా హిగా వాళ్ళకు స్వార్థ ఇంకేమంటున్నా హుడ్డి వారికి ప్రకటించాను అలా అలూయ్య పౌరు భక్తులతో నా సేవ అయింది గుడ్డి వారికి నేను తోవ చూసేవాళ్ళు అలరిగా మధ్య నేను గుడ్డి వారికి తోవో చూసే వాళ్ళు అలదిగా పావులు నేను తోవో చూసాను చిన్న బాలు అనుకు నేను శిక్షణ ఉన్నానని అలా చెప్తున్నాను కనుక మనం ఇంత ఎందుకంటే మనం నేత్రిపన్న గుడ్డి వారికి గుడ్డి ఈ వాక్యం చూడని ఉన్నాడు ఈ వాక్యం చూడని ఉంది ఈ వాక్యం చూడని అక్కడ చూస్తుండే ఏమంటుండే జహోనా కాపాలి అంటుండే దావి తంటుడు జహోనా కాపాలి నా కాపరి ఆయననే అది అదిగా ఆయన నిన్న నమ్ముకున్నాను తప్పకుండా అయినా ఆ విశ్వాసం లేరు విశ్వాసం ఉంది కనుక వాళ్ళ విశ్వాసం కానీ కొంచెం ఉంది కనుక ఇక్కడ ఏమంటాడు అది అదిగా గుడ్డి వరకు శ్వాస చెప్పాలంటే ఆ వరకు శువాసన చెప్పాలి అంటే నసంబులు చూసి గుడివారే వారే నసేము గుడివారే వారే యర్శనం పోతున్నాడు ధర్మసం ఆచారం చేసి వస్తున్నాడు ధర్మసం చూసి ఆచారం చేసి చదువుతున్నా ఆసక్తి ఉన్నది ఆయనకేముంది ఏషియాన్ని తెలుసుకోలే ఆసక్తి ఉంది ప్రభు పై నుంచి చూసి అలా స్త్రీతో మాట్లాడి ఏం చేస్తున్నాడు పోమన్నాడు పరిగెత్తమన్నాడు అలా పరిగెత్తి అక్కడ పోయినాక మనం ఏం చేస్తున్నాడు దేవుని ఆత్మ మాట్లాడి మన రథం గురి తెలుసుకొని ఆయన చెప్తే చెప్పినాడు అలా గుడ్డి వారే ఆయన చూస్తే ధనం మీద ఆయన ఒక అధిపతి ఉన్నాడు ఆయన అధిపతి ఉన్నాడు కదా అక్కడ యాదకులు దనపతి అంటే బ్యాంక్ లో ఉంటారు కదా అంత ఘాస్తుంటారు చూస్తాను అదే అనుకుంటాను బ్యాంక్ లో అన్ని పైసలు పెట్టడానికి చూస్తాను నిలబడతాయి కదా చూస్తాను సిగరీ చెప్పండి బాక్స్మెన్ కాదు ఆ పైసలు మేనేజర్ కాదు పైసలు లెక్క చూసేది క్యాషర్ క్యాషర్ క్యాషర్ క్యాషర్ అంటే దాన్ని చూసి కూడా అక్కడ ఉన్నాడు అక్కడ ఆ పోస్ట్ మీద ఉన్నాడు చూస్తే ఆయన మంచిగా ధనికుడు మంచిగా సొంతం ఇక్కడ తెలుసుకొని ఆశ ఉంది అలా అది అక్కడ మనం చూసి ఆ పుస్తకాలను ఎనిమిది ఉదయం ఎనిమిది ఉదయం లో ఉంటాడు అది అలా చెప్పండి ఎనిమిది అధ్యాయం చూసాం ఓకే సార్ ఎనిమిది ఎనిమిది ట్వంటీ సిక్స్ ఉంటుందా అపసం ఎనిమిది అధ్యాయం ఎనిమిది అధ్యా ట్వంటీ ఇరవై ఆరు ప్రభు దూత హలో రయ్య దూత మాట్లాడుతూ మన పగిన యోహిందు భయభక్తున్నాడు ఏముంటాయంట దూతలు కావులు ఉంటారు యహోహిందు భయభక్తులు తను దూతలు కావులు ఉంటారు హలో రయ్య చెప్పండి ప్రభుత్వంతో చీఫ్లిప్తో మాట్లాడుతు లేచి నువ్వు గాజాపురం చెప్పగా లేచి వెళ్లే ఆలోచన చేయలే ఇంకా ఆయన ఆలోచన చేయలేదు ఎన్ని వాక్యాలను చేస్తున్నా ఆలోచన చేయొద్దు మీకు ఉన్న వాక్యం చేయాలా చదువు నెంబర్ వేయాలా లేచి చెప్పాలంట ఇక్కడ ఏమంటారు తండ్రి ఏం ప్రభులను అభిషేకించి నాకు బీదలకు స్వార్థం చెప్తానుకో అలా అచ్చే దేశం వెళ్ళాలంటే మీరు ఇందక ఏం చేయాలి మీరు ఆలోచించు సాగిపోవాలా ప్రార్థన చేయాలా వాచన ధ్యానం చేయాలా సాగిపోవాలా దేవ్ నడిపి నాకు దేశం అని సాగిపోవాలా అలా మనం సాగిపోతే ఏం చేస్తాను నీ విశ్వాసం అధికమవుతుంది లేకుంటే నీ విశ్వాసం ఏమవుతుంది అక్కనేమైంది ఆగిపోతంటే ఉన్న విశ్వాసం నీకు వెళ్ళిపోతుంది అలా నుం మాట్లాడు అప్పుడు అధికారించుకుంటూ వచ్చి ఉండను అతను తిరిగి వెళ్ళు తన రథం మీద కూర్చున్న ప్రవక్త అయిన యశ్ గన్ను హాలయ్య ఇక్కడ చూస్తున్నా ఏషియా గంధం చదువుతున్నాయి హాదియ్యత నిమన్ను ఏషియా గంధం ఏషియా దాని ప్రావత చెప్పిన చెప్పిన గంధం ఇచ్చిన గంధం ఆయన చదువుతున్నా అంటే మనం సదువాల ఏమంటులు సధువాల సదువాల కనికని ఆసక్తిని ఉండాలి నీకు తెలుసుకోలే ఆసక్తి ఉంటాయి దేవుడు ఏం చేస్తాడు యోజదారానికి ఏం చేస్తాడు చెప్తా లేకుండా బైబుల్ వాషాడు ఇప్పుడు మాకు ఉన్నది మనకు దేవుడు ఎక్కడ కూడా నీ ఆసక్తి ఏం చేస్తావు దేవుడు ఇంకా ముందు నీకు నడిపిస్తాడు ఇంకా ఏం నీకు తెలియని సత్తాన్ని తెలియబెడతాడు ముఖ్య ఆసక్తి ఉండాలా ప్రభు మీద నా ప్రభు తెలుసుకోవాలా నా ప్రభు ఎక్కువ ప్రేమించాలా నా ప్రభు ప్రేమ ప్రకటించాలని నీకు ఆసక్తి ఉండాలా ఎప్పుడు ఏం చేస్తావు దేవుడు తప్పకుండా నీకు తెలియబెడుతుంది అయితే ఆ ఏషియాదని చదువుకుంటే అప్పుడు పిలుపుతో దేవుడు అక్కడ మాట్లాడుతుంది అలా దేని మీద పోతున్నాట ఇప్పుడు పాత ఇప్పుడైతే మనకు వైఖ్యులు ఉన్నాయి అవునా లేదా కారులున్నాయి రెండు వైఖ్యులు ఉన్నాయి ఆ కాలం నుంచి గుర్రం మీద పోతుండే ఒంటరి మీద పోతుండే గార్జీ మీద పోతుండే ఆ కాలంలా ఆ కాలంలో గార్జీ మీద పోతున్న నడుచుకుంటే పోతుండే ఇంకేది రాజులు ఉండేది చేస్తే రథాల మీద పోతుండే రథాల మీద యుద్ధం చేస్తున్న తెలుసు రథాల మీద యుద్ధం జరుగుతుంది అలా ఆ రథం మీద పోతుంటే మేము రథం కలుసుకో రథాన్ని నువ్వు ఎక్కువ వచ్చి చెప్తున్నావు అసలు ప్రవర్తన చదువుతున్నాగా చదువునది అసలు చదువుతుంది నువ్వు అడగగా అలా మనం పిచ్చి చెప్పాలా నువ్వు చదువుతున్న ప్రయత్నం సత్యం తెలుసుకుంటావా నీకు అర్థమైతుందా లేదా అడగాల అడగలకు చెప్పని తెలుసుకోవాలా అలాగా ఇది నాకు అర్థం కావచ్చు నేను చాలా తెలుసుకోవాలి అలాగా తెలుసుకుంటే అడిగితే నీకు చెప్తాను అడిగితే చెప్తాను ఇప్పుడు మన తెలుగు భాషలో ఏంటి నోరున్నాక అమ్మవి అడిగితే అసలు నీకు అడుపులో ఆకలిస్తుందో నీ ఎట్లా తెలుస్తుంది నువ్వు రిప్తే కదా అనలేదా ఇప్పుడు బాగా పిల్లగాడు వేస్తున్నావు అనుకో నోరు లేకుండా ఏం ఆకలిస్తుందని తెలుసుకుంటావు అలా చెప్పంటే మనం ఏం జరిగిన తెలుసుకోవాలని చెప్తాం ఇక్కడ చెప్తున్నా ఈ సౌత్ గ్రహిస్తున్నావా అని అడగదా అతను ఏం చెప్తున్నా జీవితం ఇక్కడ హలో అద్యా ఏమంటారు నాకు తోవా చూపిస్తే నేను ఎలా గ్రహించను అంటే ఈయనమంటూ తవ్వా తెలియదు ఈయనకు తోవా తెలియదు తన తవ్వ తోవా ఏర్పాటు చేయడం యత్సం సిక్స్ ఉంది అనేక మార్గం ఏర్పరచుకుని ఎండి పోతున్నాడు ఈ లోకంలో అనేక మార్గం అంటే ఎవరన్నా తో చూపిస్తే అయ్యా నేను తెలుసుకోగలనా అని పిలిపిస్తూ ఎంతో మంచిగా అడుగుతున్నాడు ఇంకేమంటే చెప్పండి అయ్యా నువ్వు ఏదో కనిపిస్తున్నావు ఎట్ల కనిపిస్తున్నా అడుగుతున్నావు కదా కూర్చొని పక్క కూర్చోని ఆ నెసంపు కూడా అడిగినట్ట అలా గుర్రె వదికే బాగు బుర్రపిల్ల కట్టారు అలా బుర్ర పిల్ల ఇట్లా మౌనం ఉండి అట్లా వదిలి వచ్చే అని ప్రభుత్వం నుంచి చెప్తున్నాడు ఇక్కడ మౌనంగా ఉండే అప్పుడున్న మస్తుడు దేని నుంచి అంట అప్పుడు అర్థమైతే లేదంట కానీ ఈయన నుంచి చెప్తున్నా ఈయన ప్రభుత్వం నుంచి చెప్తున్నా అంటే ఈయన కోసం చెప్తున్నా నేను వచ్చాను నేను నా దగ్గర వచ్చిన ఈయన కోసం చెప్తున్నా ఇంకో ఏమో ప్రభుత్వం ఈయన కోసం చెప్తున్నా నాకు తేదని ఆ నరసపురు ఆశత్తుని అడుగుతున్న అలా అడిగా మనం ఆశతుల కూర్చుంటే మన మనసు రెండు మనుషులు ఉండద్దు ఒక తీసుకెళ్లి మనుషులు ఉండాలి అప్పుడు మనం ఇంకేముంటున్నాం చెప్తున్నా హలలుయ్యా వేసు గురించి లేఖని చేసి వారు చెప్తుంటే ఆయన మనసు ఇప్పబడింది అంటే హలలుయ్యా ఆయన మనసు ఏమైంది ఇప్పబడింది ఆయన మనసు ఎప్పుడు మింది ఏసు ప్రయోగం అందించిన అప్పుడు ఆయనకు మరో మనిషి వచ్చింది ఇక్కడ కింద చూస్తాం మనం ఇక్కడ చూస్తాం మనమా వచ్చినప్పుడు ఆగ్గించాను మీకు సంపూర్ణ దేవుడు విశ్వాసించిడలా పొందుతున్నామని చెప్పాను అతను ఏసు దేవుడి కుమారుణ్ణి విస్తరించాడని అతనికి అతని అతని విరమించను అని కూర్చోబడి ఉన్నది పిలుపు నమ్ముటప్పుడు ఇద్దరుడు నీళ్ళ నుంచి అంతగా పిలుపు అతనికి ప్రాపడు వారు నీళ్ళ నుండి వెళ్ళని వచ్చినప్పుడు ప్రభు వారు మా పిల్లలు హలదు చూడండి ఒక చేసాడు చినిపో హూయ్య అశిత్పోయిన ఆత్మనం ఇది వాక్యాలను చేయాలి కాదు అని చెప్పి వాళ్ళకేం చేయాలా రక్షణ నడిపియాలంట అలా అరిగా అలా నేను పోతున్నా హరిశీలంలో ఆచారాలు చేస్తున్నా కానీ ఆచారాన్ని నెలకు రక్షణ కలిగించలే కానీ అప్పుడు యేసు ప్రభు తెలుసు ఈ ప్రభు నా కోసం నా పాప కోసం చచ్చిపోయి తిరిగి లేచినడా అని వెంటనే యేసు ప్రభు విశ్వసించినట వెంటనే చేసినట్ట ఆలోచన చేయలేంట ఆలోచన చేయకుండా వెంటనే యేసు ప్రభు ఉదయం ఇచ్చి వెంటనే బాస్పొంది మనం వాక్యం వింటున్నాం కొందరు ఏం చేస్తారు ఇంకో పొద్దునే ఉంటారు పొద్దునే ఉంటారు కానీ ఎందుసారి చెప్పినాక మనం దేవుని సమర్పించి పశ్చివాదం పనుకొని వాక్యం చదువుకుని స్వార్థ చెప్పాలా ఏ కాలం ఏమవుతుందో తెలియదు ఏ కాలం ఏమవుతుందో తెలియదు అలా అద్యా ఏం కాలం అయిపోతుందో మనం ఏం చేయాల సమయం కొంచెం ఉంది కనుక దేవుని యొక్క మనం చెప్పాలంట ఇక్కడ ఏమంటారు ప్రబుధాన్ని పంపిన చెప్తాను ఇప్పుడు లూకో స్వార్థ ఏమంటారు చూడు లూకో స్వార్థే సెవెంటీన్ చూడు ఎయిట్ నాలుగు సెవెంటీన్ లూగ స్వార్త నాలుగు సెవెంటీ అభిషేకించాను చరణం వాళ్ళకి విడుదల హాలయ్యా పాపం నుంచి కష్టాల నుంచి లోకం నుంచి చరణ్ విడుదల ఇంకేమంటాడు ఇక్కడ గుడ్డి వారికి చూపును హాది గుడ్డి వారిని చూపియ్యాలంటే అంటే చూడాలని ఈ కళ్ళున్న వాక్యం చూడని వాళ్ళకి వాళ్ళకి చూపియాల చూపియాలంటే ఏమంటే ఈ వాక్యం ఉంటే వాళ్ళకి చూపిస్తారు దేవుడు ఈ వాక్యం ఇంకేమంటున్నా నలిగిపోయిన వారిని హలదిగా హ్యా వాళ్ళు నలిగిపోతున్న వాళ్ళ మీద ఉదయం భారం రకరకాల రకాల ఆచర్ల నుంచి వాళ్ళ ఉదయం నలిగిపోతున్న ముంగిపోతున్న వాళ్ళు నలిగిపోయిన వారినియాల మనం ఇతర వస్త్రం పంపి హాలయ్యా ఇప్పుడు ఉత్తర వస్త్రం పంపించకు పిలుపు పంపించిన రక్షణ పొందిన లేదా ఇతర వస్త్రం అంటే రక్షణ సందేశం నీతి స్వార్త హలయ్య నన్ను పంపి మంటే లో రెండు అది దొరికెవ్ ఈ మనుకులు చెప్పగిపోయింది మనం ఎన్నో వాఖ్యలు మనం ఆగిపోతున్నాం సాగిపోతానే మనం హలో అనుయ్య నువ్వు ఆగిపోతే ప్రభు ఆత్మకు దుఃఖ దుఃఖపరచులను ఆగిపోతే ప్రభుత్మకు దుఃఖపరచు శిష్యులు ఒక వ్యక్తి దేశ ప్రభుత్వం శిష్యులు ఒక వ్యక్తికి తీసుకొస్తుంది అయ్యా నా మూగద్వం పట్టింది దీన్ని ప్రార్థన చేయండి అని చెప్తే వాళ్ళు పట్టించుకోలేరు కానీ ప్రభు దగ్గర తీసుకుపోతే నేను ఎంతకాలం సహించను ఇక్కడ తీసుకెళ్ళండి అని ఆ మూగద్ ప్రభు ఏం చేస్తుండ్రు ఆ కుటుంబం నుంచి బంధుకాల నుంచి చీకల నుంచి విడిపించి దేవుడు మన ప్రభు అక్కడ విడుదల ఇచ్చాడు అలా అలా చెప్పంటే మనం సత్యం తెలుసుకోండి నువ్వు ఆగిపోతే ప్రభు ఆత్మకు దుఃఖపరుస్తున్నావు అక్కడ వాక్యంలో ఉంది ఎంతకాలం నుంచి సహించను అంటే దేవుడు దుఃఖపరుస్తున్నాడు అక్కడ మన ఎన్నో వాక్యాలు ఏం చేయాలా వెళ్ళిపోవాలా చెప్పాలా అలా చెప్పి ఏం చేయాలా ఇతర పక్షణం అంటే రక్షణ సందేశా చెప్పాలా వాళ్ళ దేవుని యొక్క స్వార్థ చెప్పకుండా వాళ్ళు నశించిపోతారు మందిరాలతో నశించిపోతారు సైతంతో నశించిపోతారు పాపం నశించిపోతారు వాళ్ళ స్వార్థ ఏదో స్వార్థ నాకొచ్చింది ఆ స్వార్థాన్ని నమ్మినా నేను రక్షింపబడినా అలా చెప్పంటే నాకు ఈ స్వార్థ రాకపోందే నేను నశించిపోయి ఎంతో కాలం గదించిపోతుండే ఆ ప్రభు స్వార్థ నా దగ్గర వచ్చింది నేను అందించిన రక్షణ పొందిన ప్రభువు నాకు ఇంతవరకు జీవించి నడిపిస్తున్నావు దేవుడు చిన్న వాక్యం జీవించ